మాట చెప్తాను అంతకు ముందు కర్మలంటే కర్మానేకత్వా అన్నతోటి చెప్తాం కర్మలు అంటే ఇంకా అగ్నిహోత్రమే కర్మ తపస్సు ఉంది బ్రహ్మచర్యం ఉంది శమము ధమము తపస్సు తపహ అంటే ఆలోచన శ్రమ మనం నిదిధ్యాసనాలు ఇవన్నీ ఉన్నాయి కదండి శాంత శమ ధమ సో అహింస సత్య బ్రహ్మచర్య ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా అంటే అతను అంటాడు వాటికి ఎన్ని సాధనాలు కావాలో చెప్పు నువ్వు అగ్నిహోత్రానికి ముగ్గురు రుత్విక్తులు కావాలి పురోడాశం కావాలి నెయ్యి కావాలి ఇంకా ఆవు పాలు కావాలి బోల్డ్ కావాలి శమానికి ఎన్ని సాధనాలు కావాలి ఏ సాధనం అక్కర్లేదు మనస్సు దమానికి దానికి ఏ సాధనం అక్కర్లేదు తపస్సుకి దానికి అక్కర్లేదు బ్రహ్మచర్య ఏ సాధనాలు అక్కర్లేదు ఏమిటి అనేక కర్మలు ఉన్నాయంటే ఏం సాధనాలు కావాలి వీటికి కుర్చీలు కావాలా లేకపోతే బెంచీలు కావాలా మైకులు కావాలా ఏం కావాలో ఏమీ అక్కర్లేదు కర్మ అంటే అనేకం కావాలి సో ఆ గృహస్థ కర్మలు చేసుకుంటూ మధ్యలో ఖాళీ ఉన్నప్పుడు ఇవి కూడా చేసేస్తాడు అయిపోతుంది దీనికోసం మళ్ళీ వేరే ఇంకో ఆశ్రమ దీనికోసం అక్కర్లేదు అని శంకర్లు ఏమన్నారంటే ఇవన్నీ ఉన్నాయో ఇవి ఇతర ఆశ్రమాలకి సంబంధించిన కర్మలు అంటే దానికోసం ఇతర ఆశ్రమం అక్కర్లేదు మా గృహస్థాశ్రమే చాలు కర్మకి కర్మకి మధ్యలో ఖాళీగా ఉన్నప్పుడు నిద్రపోయి టైం అయితే నిద్రపోతాడు నిద్రపోయి టైం కాకపోతే శమము ధమ్మూ చేసేస్తాడు అయిపోయి నువ్వు సన్యాసం చేసుకుని నువ్వు ఉధరించింది అదే కదా కాబట్టి అవి గర్హస్థ్య సమానత్వాదు అవి అహింస ఇవన్నీ సత్యము అస్థేయమే గృహస్థాశ్రమంలో కూడా సమానమే దీనికోసం వేరే ఆశ్రమం ఎందుకు తర్వాత అనన్య సాధనాపేక్షత్వాత వీటికి నువ్వు చెప్పిన లిష్టికి శాంతి శమధమో ఉపరతి తితక్ష సత్యము అహింస ఇత్యాదులకు ఇతర సాధనములు అపేక్ష లేదు ఏ సాధనాలు అక్కర్లేదు వాటి కోసం మళ్ళీ వేరే సాధనాలు తెచ్చుకోవాలి అని అని ఉందనుకోండి సపోజు అప్పుడు అగ్నిహోత్రాది సాధనాలు తెచ్చుకోవడంలోనే వీడి పరిస్థితి వీడి శ్రమంతా అయిపోతుంది ఇంకా అవకాశం లేదు అవి వీడి చేయలేడు అవి చేయాలనుకుంటే వేరే ఆశ్రమంలో చేసుకోవాలి అన్ను అనొచ్చు కానీ అలా లేదే వాడికి ఏ సాధనాలు అక్కర్లేదు సాధనాలన్నీ కావాలి కర్మకే కావాలి ముక్కు మూసుకు కూర్చోవడానికి సాధనం కావాలి ఏ సాధనం అక్కర్లేదు ముక్కు ఉంది మీరేళ్ళు ఉన్నా ఇలా కొట్టకూర్చు ఆఖరు ఏ సాధనం అక్కర్లేదు హోమం చేయాలంటే సాధనం కావాలి కాబట్టి దానికోసం వేరే ఎఫర్ట్ ఏమక్కర్లేదు అది కూడా వీడు ఇంక్లూడ్ చేసేసుకుంటాడు గృహస్థాశ్రమంలో కాబట్టి వేరే ఆశ్రమం అక్కర్లేదు నెంబర్ వన్ తర్వాత నువ్వేమంటున్నావంటే ఆశ్రమాలు నాలుగు బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసి ఈచ్ ఆశ్రమ హ్యాస్ ఇట్ గ్లోరీ అన్నట్టుగా మాట్లాడుతున్నాం చాలా తప్పదు గృహస్థాశ్రమంతో మిగతా ఆశ్రమాలని పోల్చొద్దు గృహస్ తస్య తుల్యవద్కల్ప నా యుక్త సస్య అంటే గృహస్థస్య గృహస్థునకు వానప్రస్థునతో సన్యాసితో సమానంగా చెప్పడము వికల్పంగా చెప్పడం సమానంగా చెప్పడం అంటే ఏమిటి గృహస్థు ఎంత కష్టపడి కర్మలను చేస్తున్నాడో అలాగే ఈ సన్యాసి కూడా అంత కష్టపడి శమధమాదులను సిద్ధింపజేస్తున్నాడు అన్న వల్ల చెప్పడం తప్పదు ఎందుకంటే కష్టమంతా గృహస్థుదే యజ్ఞయాగాది క్రతువులు చేయడంలోనే ఉంది కష్టమంతానం మీరు సన్యాసులు ఏం చేస్తున్నారు ఆత్మనిష్ట అని చెప్పేసి తలుపు బోల్టు పెట్టుకుని లోపల కూర్చుంటున్నారు ఏ పని పాట లేదు ఇది రెండు ఒకటేనా ఎన్నడూ ఒకటి కాదు తుల్యవత చెప్పద్దు అలా రెండింటికి ఒకే ఒకే చోట కట్టద్దు గాడిదని గుర్రాన్ని ఒకే రాటకు కట్టినట్టుగా కట్టడం సరికాదు నెంబర్ వన్ నెంబర్ టూ వికల్ప నువ్వు తీసుకుంటే గృహస్థేనా తీసుకోవచ్చు లేకపోతే సన్యాసమేనో తీసుకోవచ్చు అని ఒక వికల్పం బ్రహ్మచారికి నీకు క కర్మలు చేసుకోవాలనుకుంటే గృహస్థులకు వెళ్ళు కర్మలేందు నీకు శ్రద్ధ లేకుండా ఆత్మజ్ఞానం కావాలంటే సన్యా గృహస్థగానే బ్రహ్మచారిగానే కంటిన్యూ అయిపో తర్వాత సన్యాసయకంగా ఒకేసారి తీసుకోవచ్చు అని వికల్పము ఏదర్ దీస్ ఆర్ దాట్ హా హూ క్యాన్ డూ దాట్ దర్ ఇస్ నా వికల్ప హీ హ్యాస్ టు కమన్ టు గృహస్థాశ్రమం అని వికల్పము అంగీకారం కాదు తుల్య ఓత్ గృహస్థాశ్రమంతో ఇతర సమానం చేయటమో అంగీకారం కాదు ఇది పొరపక్షం ఈ పూరపక్షాన్ని బట్టి నేను చెప్పిన ఐడియా మీకు వచ్చేసిందా ఆనాటి సమాజ పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు అర్థమైపోయింది కదా దట్ ఈస్ హౌ దేవర్ థింకింగ్ ఈవెన్ టుడే దేర్ ఆర్ అ ఫ్యూ పీపుల్ హూ థింక్ ఇన్ దీస్ లైన్ ఈవెన్ టుడే దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ అసలు ఈ సైకాలజీనే నేను ఒక సన్యాసిని కలిశాను నా దెవరోలో చెప్పారు మా గురువు గారు చెప్పారు ఆ సన్యాసిని కలిసి మాట్లాడు ఆయన సైకాలజీ నీకు అర్థం అవుతున్నాను ఆయన సాయంకాలం ఆరో ఏపడికి మహా కంగారు పడిపోయేవారు చాలా ఎక్సైట్ అయిపోయేవారు ఎందుకంటే ఆయన గృహస్థగా ఉన్నంతకాలం ఆరో ఏపడికి సంధ్యావందనం చేసేవారు సంధ్యావందనం ఒక కర్మ నిత్య కర్మ చాలా శ్రద్ధగా చేసేవారు ఒక హాఫ్ అవర్ కర్మ ఆ రకంగా యాభై చేశారు ఇప్పుడు సన్యాసంలో సర్వకర్మలనే పరిత్యాగం కర్మ సర్వకర్మ పరిత్యాగం చేసేసారు ఇప్పుడు ఆరయింది ఆయన ఆత్మజ్ఞాననిష్ట ఆత్మయటో అంటు పట్టద్ది ఇది కర్మ అంటే చక్కగా కమంగళము విభూతి ఉద్దరణే అన్నీ కనపడుతూ ఉంటాయి అర్ఘం ఇవ్వచ్చు జపం చేయచ్చు అంటే కర్మ అంటే సంథింగ్ ఈజ్ ట్యాంజిబుల్ ఈ ఆత్మజ్ఞానం అంటే ఏముంది ట్యాంజిబులిటీ ఏమీ లేదు అది ఉండో తెలీదు లేడో తెలియదు చెప్పి ఆయనకి డౌట్ వినేవాడికి డౌటే సో అంతా చపచ ఉంటుంది లేకపోతే రుచి ఉండదు పచి ఉండదు ఈ కర్మ చేస్తే స్వర్గం స్వర్గంలో ఈ సుఖం అసుఖం అంటే పోనే అది వినడానికే హోమీ చెప్పడానికి కొంత వర్ణించడానికి వెళ్డానికి తృప్తిగా ఒక ఒక సాటిస్ఫాక్షన్ అమ్మాయ మూడు రోజులు మేము యజ్ఞం చేసాం మహాపుణ్యం మాకు వచ్చింది అని ఒక తృప్తిగా వెళ్ళిపోతారు ఇంటికి తీర్థయాత్ర నుంచి వచ్చేప్పుడు ఒళ్ళు హోమం అయిపోయినా డబ్బంతా జీబంతో ఖాళీ అయినా ఏదో తృప్తి మనకి పుణ్యం సంపాదించాం ఏముంది ఆత్మజ్ఞానంలో ఏముంది ఈ అట్ట ఇవ్వలవాళ్ళ దాకా ఏటి వాట్ యూ గాట్ అవుట్ ఆఫ్ ఇట్ నథింగ్ సో అని ఈ విధంగా దే దే లుక్ అట్ ఇట్ లైక్ దాట్ కాబట్టి ఆత్మజ్ఞానము ఇదంతా కూడా వేస్ట్ కర్మయే ముఖ్యము అది సో ఆ సైకాలజీ గురించి చెప్తున్న ఆ సన్యాసి ఆయన సిక్స్ రేపటికి ఎక్సెప్ట్ అయిపోతాం ఆయన అనేసారు ఒకసారి నాతో సంధ్యా సంధ్యావందనం చేసుకోవాలని ఉంది సంజ్యావందనం చేస్తే ఎంతో తృప్తిగా మనస్సుకి ఎంతో ఉల్లాసంగా ఉండేది కానీ ఇదిగో ఈ సన్యాసం వచ్చి పడింది ప్రారంభం వల్ల ఇప్పుడు సంజయావందనం చేయటానికి లేదు అని బాధపడేవారు ఎందుకంటే వాక్యం ఒకటి ఉంది నేను సర్వకర్మల్ని పరిత్యాగం చేశాను వీడు సన్యాసం తీసుకునే టైంలో సన్యాసం వచ్చేసుకుని మళ్ళీ కర్మలు మొదలు అది సందర్భంగా ఉండదు ఆ వాక్యం ఆయనకి తెలుసు అందుకు సంజ్యావందనం చేయలేరు కానీ సంజావనం చేసుకోవాలని తృప్తిగా ఆనందంగా ఉంది ఇది ఎలాగంటే క్రికెట్ రిటైర్ అయిపోయాడు ఇమ్రాన్ ఖాన్ రిటైర్ అయిపోయాన వెంటనే మళ్ళీ ఇంటివ్యూలో నెలకి ఏం చేస్తాం రిటైర్ అయ్యాను మళ్ళీ ప్రారంభించాడు అలాగా సో ఆడి ఆడి ఫుట్బాల్ ప్లేయర్స్ వీళ్ళందరూ ఆటలు ఆడతారు రిటైర్ అవ్వమంటే వాళ్ళు ఎవరు ఏం చేస్తాడు రిటైర్ అయ్యి ఆట ఆడుతుంటే అలాగే అలా వెళ్ళి నిలబడవచ్చు కొంతసేపు పైకి చూడవచ్చు కొంతసేపు చుట్టుపక్కల చూడవచ్చు బంతి ఇటు వేపు వస్తే పట్టుకోవచ్చు లేకపోతే నెలపడి ఉండొచ్చు నెల రోజు అయ్యేటప్పటికి పదివేల రూపాయలు ఎన్నో వస్తాయి పేరు పడుతుంది ఏదో ఉంటుంది సంథింగ్ ఈజ్ టు బి డన్ సంథింగ్ టు బి గెయిన్డ్ రిటైర్ అయితే దేర్ ఈజ్ నథింగ్ టు బి డన్ నథింగ్ టు బి గెయిన్ ఈ సన్యాసం కూడా బాగుతాయి కాబట్టి సో ఈ విధంగా కర్మ సైకాలజీ అలా ఉంటుంది దట్ ఈస్ వాట్ ఐవర్ సేయింగ్ సో ఆ సైకాలజీ మనిషిని అలా ముందుకు తోస్తూ ఉంటుంది ఆ సైకాలజీని బ్రేక్ చేయడానికి ప్రయత్నం దాంట్లో ఉండి విలువ దానికి ఉంది యూ డోంట్ సే ఇట్ ఈస్ రాంగ్ అని అనే సచిథింగ్ కానీ దేనికైనా ఓ టైము ఓ ప్లేసు ఉంటుంది దేశకాలాలు ఉంటాయి ఓ కాలంలో కర్మశోభ మరో కాలంలో కర్మశోభ కాదు కర్మ త్యాగమునందే శోభ కలదు అనే అభిప్రాయం ఎనివే ఇది పూర్వపక్షం ఇది చేతి బలమైన పూర్వపక్షం నా తర్వాత జన్మాంతరకృత అనుగ్రహాత్ ఇది పో ఇది సంగ్రహ వాక్యం సంగ్రహ భాష్యం ఆ వాక్యానికి ఆ పూర్వపక్షానికి సంబంధం లేదన్నట్టుగా ఉంటుంది దాన్ని వివరిస్తే సంబంధం ఏమిటో తెలుస్తుంది ఆయన అంటున్నారు జన్మాంతరములోనే చేయబడిన అనుగ్రహము కలవాడు అగుట వలన అంటే నీవు కర్మలలో నీవే ఎంత మహిమని చెప్పేవో అంత మహిమ ఉంది లేకపోలేదు కానీ ఆ మహిమంతా వీడికి పూర్వజన్మలోనే సిద్ధించేసి ఉంది ఇప్పుడు వైరాగ్యము చిత్తశుద్ధి నిండా ఉన్నాయి ఇంకా వీడు కర్మలు చేయాలంటావా అక్కర్లేదు అని దాని యొక్క తాత్పర్యం శుద్ధము ఏదొక్తం కర్మ నిశ్రుతేరధిక యత్న ఇత్యాది నాసౌ దోష ఒక దోషం కింద చూపించాడు వాడు మీ ఆర్గ్యుమెంట్లో దోషం ఏమిటంటే శృతి ఎక్కువ ఎంఫోసిస్ కర్మలకి చెప్తోంది కానీ సన్యాసానికి కాదు అని అది సన్యాసపక్షాన దోషం కింద చూపించాడు ఆ దోషము నిలబడదు అది వాస్తవంలో దోషము కాదు ఇంచేతంటే యత జన్మాంతరకృతమీ అగ్నిహోత్రాది లక్షణం కర్మ ్రహ్మచర్యాది లక్షణంచనుగ్రాహకం భవతి విద్యోత్పత్తి ప్రతి అదే ఇప్పుడు నువ్వు చెప్పు కర్మ దేనికి అంతఃకరణ శుద్ధి కొరకు కర్మ అది ఒప్పుకుంటావు కదా యాస్ ఒప్పుకున్నాము నిత్యకర్మలు ఉన్నాయి కదా అందుకోసం కామ్యకర్మల చర్చ అసలు ఇక్కడ చెయ్యాము కామ్యకర్మల్ని వాటికి స్టేటస్ ఇచ్చి డిస్కస్ చేసేందుకు ఏం లేదు అక్కడ వాటి గురించి వాటిని ఒక వాక్యంతో తోసిపుచ్చేస్తాం కామ్యకర్మల గురించి ఆ కామనన్నవాడు చేసుకుంటాడు మనం కామనాలకు అతీతంగా ఉన్నాము ఫరగడే ఓటే నిత్య కర్మల దగ్గర చర్చంతా కూడా సో జన్మాంతరంలోనే వీడు అగ్నిహోత్రాది కర్మని చేశాడు అగ్నిహోత్రాది లక్షణం కర్మ అగ్నిహోత్రము మొదలైనటువంటి కర్మలో ఆ పేర్లు కర్మల్ని వీడు చేసి కూర్చున్నాడు పూర్వజన్మలో చేశాడు అంతేకాదు బ్రహ్మచర్యము సత్యము అహింస మొదలైనటువంటి యమ నియమాలు పది ఉన్నాయి అవి కూడా వీడు పూర్వజన్మలో చక్కగా పాటించాడు దానివల్ల ఏమైపోయింది అనుగ్రాహకం భవతి అవి వీడిని అనుగ్రహిస్తాయి మీరు నిత్యకర్మను చేశారనుకోండి నిత్యకర్మ అంటే నిష్కామకర్మ అని అర్థం నిష్కామకర్మ మీరు చేస్తుండగానే దాని అనుగ్రహం వచ్చేస్తూ ఉంటుంది ఎవడో తెలిసినా దాని అనుగ్రహము రాగద్వేషాలకు అతీతంగా మీరు ఎదుగుతారు ఒక నిష్కామకర్మ చేశారనుకోండి రాగద్వేషాల మీద నెత్తిమీద ఒక సమ్మెటపోటు వంటిది ఆ రాగద్వేషాలు చల్లారిపోతాయి అదే మళ్ళీ మొన్నటి రిపీట్ చేశారనుకోండి ఇంకా డైల్యూట్ అయిపోతాయి అలాగ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు నిత్యకర్మ నిష్కామంగా చేశారనుకోండి మీ హృదయం బరువు తగ్గిపోతుంది ఎందుకంటే బరువు అంతా రాగద్వేషాలు బరువే మనిషి మహాభారాన్ని మోసుతో బొత్తుకుంటాడు ఆ భారం ఏమిటో తెలుసునండి రాగద్వేషాల భారం హాయిగా బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే వాడు ఎవరో గుర్తుకొస్తుంది వాడు గుర్తుకు రాగానే మనసంతా చెడిపోతుంది ఇంకా ఆ రోజు మూడు ఎంత పడేపు ఆ బరువు అలా నడుస్తూ ఉంటుంది సపోజ్ వాడు గుర్తుకు రావడమే కాదు మన ముందు ప్రత్యక్షమైనా కూడా వాడు ఎందు ఉదాసీన భావనే కానీ ద్వేషభావన వేదనుకోండి ఎంత బరువు తగ్గిపోతుందండి అసలు ద్వేషం లేకపోతే మీ గుర్తుకు కూడా రాడువాడు మీకు ద్వేషం ఉన్నప్పుడే అస్తమానం గుర్తుకొస్తూ ఉంటాయి సో ఈ విధంగా ఈ రాగద్వేషములో బరువే బరువు మనం ఆ బరువును మోస్తూ బతుకుతూ ఉంటాం నిష్కామ కర్మ చేయటం వల్ల అనుగ్రహం అప్పటికప్పుడు మీకు దొరికేస్తూ ఉంటుంది అదేమిటంటే మనస్సు ప్రసన్నంగా ఉంటుంది హ్యాపీగా ఉంది అదే హ్యాపీనెస్ అంట సో ఆ అనుగ్రహం వీడికి ఎప్పుడైతే కర్మల యొక్క అనుగ్రహము బ్రహ్మచర్యాది సాధన సంపత్తి యొక్క అనుగ్రహము వీడికి పూర్వజన్మల నుంచి కూడా సమృద్ధిగా లభిస్తూ వచ్చిందో వెంటనే వీడు విద్యోత్పత్తిని ప్రతి ఆ ఆత్మజ్ఞానము ఉదయించుట కొరకు సంసిద్ధుడైపోతాడు వారికి ఆ అనుగ్రహం కూడా వాడికి వాడిని తయారు చేసేసి వాడు విద్యోత్పత్తిని ప్రతి ఆ ఆత్మజ్ఞానాన్ని పొందటానికి ముందుకు సాగిపోతాడు వాణ్ణి పట్టుకునే నువ్వు అగ్నిహోత్రం చేయాలి ఇంకో సన్యాసం ఏమిటి గృహస్థంలో గ్రహణ అన్నావు సరికాదు ఎవరికి అవసరమో వాళ్ళు తీసుకోవాలి అని అభిప్రాయం తర్వాత ఏనా జన్మన ఇవ విరక్త దృశ్యంతే కేత్ ఈ కారణం చేతనే ఏనా అంటే వాళ్ళకి ఆ అనుగ్రహం పూర్తిగా ఉండడం చేతను ఏదైతే ఉందో దాని చేత వాళ్ళు కొంతమంది అలా పుడుతోనే విరక్తులుగా కనపడతారు పుడితోనే పువ్వు పరిమళించిందని ఓ సామెతో ఒకటి ఉంది విరక్తులుగా కనపడతారు ధర్మరాజు గారు దిక్కులన్నీ ప్రసన్నాలైపోయాయి అందరి మనస్సులు ప్రసన్నంగా తయారయ్యాయి దుర్యోధనుడు పుడితోనే అందరికీ ఆందోళనలు కలిగాయి అని మహాభారతంలో వర్ణిస్తారు అలా పుడితోనే మంచి పరిమళిస్తుంది చెడు పరిమళిస్తుంది కాబట్టి కొంతమంది అలా జన్మ చేతనే వైరాగ్యాన్ని కలిగి ఉంటారు అదో భాగ్యం అంతే సో ఇప్పుడు ఒక మహాత్ములు ఎవరైనా ఉన్నారనుకోండి మన సమీపంలో మనకి ఈ సాంసారిక విషయ వాసనల ఎందు ఆ శ్రద్ధ తక్కువ ఉండి మనం ఆ మహాత్మను శుశ్రూష చేసి చక్కగా నాలుగు మంచి సంగతులు తెలుసుకుంటే ఎంతో భాగ్యం ఆ మహాత్ములు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ భాగ్యం మన దగ్గర ఉంటుంది సపోజ్ ఆ మహాత్ముడు మన సమీపంలో ఉన్నప్పుడు మనమేమో క్లబ్బులు పేకాట్లు సినిమాలు అలా వాటి వెంటబడ్డామనుకోండి ఆ తర్వాత దుఃఖించాల్సి ఉంటుంది సో ఈ పరిస్థితికి మూలం ఏమిటంటే వైరాగ్యం వాడికి ఆ వైరాగ్యం ఉండాలి ఆ వైరాగ్యం ఉన్నప్పుడు వాడు అభివృద్ధికి వస్తాడు వైరాగ్యం లేకపోతే ఏం వస్తాడు మేము కొంతమంది విద్యార్థులు ఉండేవాళ్ళం కొంబు శుభాహస్యారి దగ్గర చదువుకునే వాళ్ళం గురుకులంలో ఓ పది మందో పన్నెండు మందో అప్పుడు అల్లరిచిల్లరిగా కొంతమంది తిరిగేవారు కొంతమంది ఆయన దగ్గర కూర్చొని శ్రద్ధగా చదువుకునేవారు ఆయన చెప్తా ఉండేవారు చదువుకుంటారో బాగానో అలా అల్లరి చేయకండి అని చెప్పేవారు అది పట్టించుకునేవాళ్ళు కాదు కొంతమంది కొంతమంది ఈ అల్లర్లన్నీ కట్టి పెట్టి ఆటపాట్లు సినిమాలు తీర్థాలు పరుగులాట మేళాలు ఇవన్నీ బంధు పెట్టి ఆయన ఉన్న టైము సద్వినియోగం చేసుకుంటూ ఇంత ఆలోచన ఉండేది కాదు ఏదో ఆయన దగ్గర చదువుకోవాలనే శ్రద్ధ తప్పిస్తే ఇంత వివేకం ఉండేది కాదు అయినా కూడా ఆయన్ని అంటిపెట్టుకుని అలా జాగ్రత్తగా శుశ్రూష చేస్తే ఈ రోజు అంటారు వాళ్ళు మా మిత్రులు మీరు అందరూ ఆయన అనుగ్రహం చేత పండితులుగా లోకంలో చలామణి అవుతున్నారు మాకు రామశబ్దం కూడా మర్చిపోయేలా కూర్చున్నాము మా మొహం ఎవడో చూడడం ఎందుకు చూస్తారు ఏదైనా విద్య ఉంటే మొహం చూస్తారు కానీ లేకపోతే సో అని ఇప్పుడు దగ్గరవుతారు ఇప్పుడు దగ్గర ఉపయోగమే ఉంది కాబట్టి జన్మనైవ విరక్త దృశ్యంతో కేచిత్ చిన్నతనంలోనే ఆ శ్రద్ధ వైరాగ్యము కొంతమందికి ఉంటుంది వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు వాళ్ళని వెనక్కి రాగి ప్రయత్నం చేయడం అనవసరం ఈ కర్మమీమాంసకులు ఆ విధంగా వైరాగ్యముల వాళ్ళను కూడా సంసారంలోకి తీసుకొచ్చేసి వాళ్ళ చేత కూడా కర్మలను చేయించాలి అనే పట్టుదల ఉన్నదే చాలా తప్పు తర్వాత కే చిత్తూ కర్మసుప్రవృత్త అవిరక్త విద్యాద్వేషిణ ఆ భాష చూడండి అలా ఉంది అట్లా లాంగ్వేజ్ Can you feel that language, Shankara's language? What he says? Some of us are all about it. Some of us are all about it. Some of us are all about it. Some of us are all about it. It's called Vidya Vidveshina. It's called Jnana Satra. We are all about the Atma Jnana. That's what we are about. We are all about the Atma Jnana. What is the Atma Jnana Jnana Jnana? ఒక ఆయన నాతో ఉన్నారు ఎందుకంటే వాళ్ళని అలా కూర్చోబెట్టి ఆత్మా జరహ ఎందుకు వచ్చిన కబుర్లు అండి అవి పుణ్యమా పురుషార్థమా మీరందరూ కలిసి చక్కగా ఒకళ్ళు చెప్పడం ఇంకొకళ్ళు చేయడం హరే రామ హరే రామ రామ రామ హరే హరే నూట సార్లు అవుతుంది చక్కగా మీరు గంట సేపు ఆత్మ బ్రహ్మ అర్థంబర్ధంలో మాత్రం మాట్లాడి గంట సమయం అంతా వేస్ట్ చేసి పెట్టారు హరే రామ మీరు చెప్పండి వాళ్ళు చెప్తారు నూట సార్లు హార్మోని కూడా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది హార్మోనిలో పెట్టుకుని హరే రా హరే రావాలో లేకపోతే సీతాపతే రాబ రాధాపతే కృష్ణ గౌరీ పతే శంకర సీత సరస్వతీ పతే బ్రహ్మ సాయి ఇలాగేదో ఇంకోటి జత చేయవచ్చు ఈ దంపతులందరూ అరుంధతి పతే వశిష్ట అంత తెలియదు కూడా వాళ్ళకి అంత వాళ్ళు సో ఇలాగేమో మళ్ళీ దాన్నే తిప్పుతూ ఉండడం అలా అందరూ అనేసిన మళ్ళీ సీతాపతే రామ అని అలా ఒక వేగంతో అన్నాం ఆ తర్వాత మళ్ళీ వేగం సీతాపతే రామ రాధాపతే కృష్ణను వేగంగా అన్నాం తర్వాత మళ్ళీ స్లోగా అన్నాం పదిహేను నిమిషాలు ఇలాంటి కీర్తలు అలాగే కీర్తనలు పట్టుకుని చక్కగా విని వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళకు కూడా తెలుస్తుంది వీళ్ళేదో హుణ్యకార్యం చేసుకుంటారు ఏదైనా చందాయం అంటే కూడా ఇస్తారు ఏమిటి గడ్డసేపు ఎందుకు ఇది వేస్ట్ అని అన్నారు ఒక ఆయన నాతో విద్యా విద్వేష అప్పుడు నేను అనుకున్నా ఓహో శంకర్ల అన్నారు ఇదే అది అని ఓహో దిస్ ఈస్ దాట్ విద్యా విద్వేషణ ఒక ఆయన నేను ఏదో పూర్వమీమాంసకు సంబంధించి ప్రసంగం చెప్పమంటే చేశాను ఒకప్పుడు చేసేవాడిని ఇప్పుడు చేయమన్నా చేయను నేను అదే పూర్వమీమాంస నేను చేయమని భాష్యం అది చదువుకున్నాను శబర భాష్యం అదేను దాంట్లో ఒక ఎంతసేపు చెప్పాను అయిపోయింది ఆయన పండితులు ఇదేదే అంతా సత్కారమంతా అయిపోయింది ఆ తర్వాత మళ్ళీ ఏదో ఆత్మ నిరూపణం గురించి ప్రసంగం వస్తే చేయమంటే చేశానవ సంవత్సరం తర్వాత ఆయన అంటాడు వాడు అని అంటాడు రే వాడు ఆ కర్మలన్నీ వదిలిపెట్టేసి ఇప్పుడు ఆత్మని పట్టుకున్నాడు వాడు అని ఏ ఏ వ్యక్తి నన్ను ఆయనని సంబోధించాడో ఆ ఆయనని చేసి చెప్పాడో ఆ వ్యక్తి ఇప్పుడు వాడు అని అంటాడు ఆయన ఆయనే ఆయన అనవలేదు ఆయన వాడు అన్నాడు ఎందుకు ఇంత భేదం వచ్చిందంటే పూర్వమీమాంస సూత్రాల మీద నేను మాట్లాడినప్పుడు ఆయన ఆత్మజ్ఞానం అనేప్పటికీ వాడు హీఈమాంసర్ లైక్ దట్ విద్యాట్స్ వై ఐటో విద్యా విద్వేషణ విద్వేషం అంటే విద్య అంటే జ్ఞానం జ్ఞానమునందు ఎందుకో అర్థం ఎందుకో కారణం తెలియని ఒక వ్యతిరేక భావం సో వాళ్ళు ఏం చేస్తారండి అవిరక్త వైరాగ్యం అనే ప్రసక్తే వద్దు తర్వాత కర్మసు ప్రవృత్తా కర్మలు చేసిన కర్మలనే పిండ పిష్టపేషణం చేసిందే చేస్తూ ఉండడం అగ్నిహోత్ర కర్మ దరిశ పూర్ణమాస మళ్ళీ దర్శ మళ్ళీ పూర్ణమాస చేస్తూ ఒక కర్మ తర్వాత ఒక ఒక నేను పౌండరీకం చేశారు పౌండరీకము అంటే కర్మల్లో కల్లా అత్యంత శ్రేష్టమైనది నలభై రోజుల కర్మ అయిపోయింది నేను అనుకు నేను చూశాను ఆ పౌండరీకం నేను అనుకున్నాను యాజుడు గారు కృతార్థులైపోయారు పౌండరీక యాజుడు గారు అని అంటారు పౌండరీక యాజుడు గారు కృతార్థులైపోయారు ఇంకా వారు కర్మలన్నింటి యొక్క ఉన్నత స్థానానికి వారు చేరుకున్నారు ఈ పైన వారు వైరాగ్యాన్ని పొంది భగవద్గీత అది చదువుకుంటే బాగుండును అని నేను అనుకున్నా పైకంటే ఆయన కోపడతారు అలా అనకూడదు కూడా కర్మస్థితి కర్మవాదంలో కర్మశాలలోకి వెళ్ళి ఆ మాట మాట్లాడకూడదు అయిపోయింది మొన్న నాతో ఎవరో చెప్పారు ఆ యాజులు గారు కులాసాగా అని అడిగాను ఆకుంటే ప్రేమ అడిగాను ఎందుకంటే కర్మ బాగా చేశారు కదా కర్మకు తప్పే ఉంది అంటే చెప్పారు ఈ ఉన్నారు ఇప్పుడు నక్షత్ర ఏష్ఠి చేస్తున్నారు అని చెప్పారు చేశారు కదా నక్షత్రేష్టి నక్షత్రేష్ఠులో అన్నిష్టులు చేసి చేసి చేసి పిహెచ్డి ప్యాస్ ఇప్పుడు మళ్ళీ ఎంఏ కడుతున్నారు ఎందుకు ఎంఏ కడుతున్నారంటే పిహెచ్డి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో ప్యాస్ అయ్యారు ఇప్పుడు ఎంఏ పొలిటికల్ సైన్స్ కడుతున్నారు అందరికీ లోకల్లో ఎంఏ ఒకటి ఉంది దాని పేరు ఎంఏ పొలిటికల్ సైన్స్ ఇంట్లో కూర్చుని మామూలుగా పోస్టులో వస్తాయి కాగితాలు అదొసారి చదివి పరీక్ష రాసి వస్తే ఇచ్చేస్తారు డిగ్రీ ఎంఏ పొలిటికల్ సైన్స్ కొడుతున్నారు సో ఆ ఈయన ఏం చేస్తారంటే పవన్ రేవ్ నక్షత్ర ఎస్టి చేసి ప్రయత్నంలో ఉన్నారు చేస్తారు సో కర్మసు ప్రవృత్త కర్మలు చేస్తూ ఉంటారు అంతే వాటాల్సిదే వీళ్ళు విద్యా విద్వేషణ భగవద్గీత చదువుకుందామని ఆత్మజ్ఞానం దగ్గరికి వెళ్దామనే ఆ దృష్టి ఉండదు దే ఆర్ సమ్హ్ ఎగ్నిస్ట్ ఇట్ ఫర్ సమ్ రీజన్ సైకలాజికల్గా కర్మల్ని చేసుకుంటూ ఉంటారు అంతే అలాగే ఉంటారు వాళ్ళు అని శంకర్లు ఎంత మాట వాడారో చూడండి అంటే ఆయన వీళ్ళందరినీ చూసి అనుభవపూర్వకంగా చెప్తున్న మాట ఊరికే బుకిష్ నాలెడ్జ్ కాదు ఇట్స్ ఎ ప్రాక్టికల్ థింగ్ ఇట్ ఈజ్ నెక్స్ట్ తస్మాత్ జన్మాంతరకృత సంస్కారే్య విరక్తం ఆశ్రమాంతరప్రాప్తిరేవ్యే ప్రతిపత్తిహేన్నా ప్రాప్తి అన్నా ఒకట కాబట్టి తస్మాత్ ఎవరికైతే పూర్వజన్మలో సంస్కారాలు ఉంటాయి నిష్కామకర్మ చేశారు చిత్తశుద్ధి కలిగినది శమధమాదులు ఉన్నాయి అటువంటి సంస్కారములు గల వాళ్ళకి ఆ సంస్కారాల యొక్క బలం చేత వైరాగ్యాన్ని విరక్తులై ఉన్నారు వైరాగ్యాన్ని పొంది ఉన్నారు వాళ్ళకి ఈ గృహస్థాశ్రమంతో సంబంధం ఏం లేదు వాళ్ళు బ్రహ్మచర్యం నుంచి డైరెక్ట్గా ఆశ్రమాంతర ప్రాప్తి సన్యాసంలోకి వచ్చేయచ్చు ఒకవేళ గృహస్థుగా ఉంటే వానప్రస్థంలోకి వెళ్ళిపోవచ్చు ఎవరి ఇంకో వాళ్ళకు ముందుకేస్తే సన్యాసంలోకి కూడా వెళ్ళిపోవచ్చు ఇవన్నీ ఉన్నాయి ఉన్నదల్లా గృహస్థాశ్రమే మిగతావన్నీ అనవసరం అనే మాట నేను హృషీకృష్ణ మహాత్ముని కలిశాను చాలా గొప్ప సంస్కృత విద్వాంసులు హీజ్ ఎ సన్యాసి ఆల్సో చాలా గొప్ప స్కాలర్ నాకేదో ఒక శ్లోకం పంచదశిలో ఓ శ్లోకం అవుతుంది పంచదశి ప్రథమాధ్యాయంలో అరవై శ్లోకం ఎవరైనా పంచదశి పాఠం చెప్తా ఉంటే ఆ శ్లోకం చెప్పానండి ముందు మిగతా శ్లోకాల తర్వాత చూడచ్చు ముందు ఈ శ్లోకం చెప్పాను వాడు ఆ శ్లోకం చెప్పాడు వాడు మునగాడే సో ఆ శ్లోకం నాకు సందేహం వచ్చింది అది అన్వయం అవ్వలేదు అవ్వకపోతే మనకి శ్లోకం సందేహం వస్తే అన్నయ్యం చెప్పి మొనవాడవుడు చుట్టుపక్కల చెప్పి వాడు ఉంటారు కదా అది కూడా ఇప్పుడు ఏదో రఘువీశ శ్లోకానికి సందేహం వస్తే చెప్పడానికి పోనీ ఎవరికి సందేహం వచ్చినా నేను చెప్తాను నాకు సందేహం వస్తే ఎవరికి చెప్పే ఉస్మాన్ యూనివర్సిటీకి పరిగెట్టాలంటే వాళ్ళు అంత ఉండమాత్రం కానీ ఉన్నారు ఎవరి దగ్గరికి వెళ్తాం సో ఆయననే నేను ఆయన దగ్గరికి వెళ్ళాను సరే ఆయన చక్కగా చెప్పాను ఆనందం అయిపోయింది నడిచి వెళ్ళాను సో గంగా తీరాన బాగా చెప్పాను అంత అయింది ఇంకా ఆ తర్వాత ఈ కబుర్లు ఆ కబుర్లు ఆయన ఏం చదువుకున్నారు బాగుంది మీరు ఈ శ్లోకాన్ని బాగా అన్వయం చేసుకుని ఆయన నన్ను ప్రశంసించారు మీరు బాగా నా దగ్గరికి వచ్చారు సంతోషం ఈ శ్లోకం కఠినమైన శ్లోకం దీంట్లో ఉన్న రహస్యం ఇది అన్నీ చెప్పారు అసలు అది నేను తెలుసుకున్న చూస్తే మీరు చదువుకున్న వాటిని ఆయనకి సంతోషమే అంతా కానీ మీరు ఈ ప్రసంగం ఆ ప్రసంగం వచ్చి ఏం పాఠం చెప్తున్నారు అని అడిగారు నేను పాఠం చెప్తున్నాను అప్పుడు పాఠం చెప్తున్నానని ఆయన ఏం చేస్తున్నారంటే ఏదో పాఠం చెప్తున్నాను విద్యార్థులకి అంటే ఏం చెప్తున్నారు అంటే సద్దర్శనము అనే గ్రంథం సత్ సద్దర్శనం షడ్దర్శనం కాదు సద్దర్శనము భగవాన్ రమణ మహర్షి సో ఇది గ్రంథం చాలా గొప్ప గ్రంథం శ్లోకాలు ఉంటాయి నలభై అది చెప్తున్నాను అన్నారు అంటే ఆయన ఏమన్నారో తెలుసిన భగవాన్ రమణ ఆయన ప్రామాణికుడు సంప్రదాయంలో వచ్చినవాడు కాదు ఆయన పుస్తకం ఎందుకు పాఠం చెప్తున్నావు అని వేరే అంటే నేనున్నాను అయిపోతే అంత మాటనేస్తున్నారు ఏమిటి మీరు భగవాన్ రాణు మహర్షి ఆయన సందర్శనం ఉంది ఉపదేశ స్థానం ఉంది ఇవన్నీ ఉన్నాయి అవునండి ఆయన ఎక్కడైనా గృహస్థాశ్రమం నుంచి ఓ గురువు దగ్గరికి వెళ్ళి ఆ యజ్ఞం అది చేసి గురువుగారి దగ్గరికి వెళ్ళి నదీ తీరాన సన్యాసం తీసుకున్న దాఖలాలు ఏమైనా ఉన్నాయా అడిగా అంటే లేవన్నాను మరి ఆయన పనికిరాడు అన్నారు ఆయన పనికిరాడు ఆయన గ్రంథము పనికిరాడు అని అన్నారు ఇట్ ఈస్ నాట్ ఏ వేగ్ స్టేట్మెంట్ భగవాన్ రామ మహర్షి మద్రాసుకి కొంత దూరంలో ఉండేవారా మన దక్షిణాది నుండేటువంటి ప్రాచీన సంప్రదాయానికి సంబంధించిన మహాత్ములు ఎంతమంది ఆయన దగ్గరికి వెళ్ళారు ఆయన్ని మర్యాద చేశారు మీరు ఒక్కసారి ఆలోచించి చూడండి ఈ సత్యం నాకు ఆయన ఆ మాట అన్న తర్వాత తోచింది ఓహో ఇదే దీంట్లో ఉన్న రహస్యం అని అప్పుడు అనుకున్నాను భగవాన్ రామ మహర్షి దగ్గరికి మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు వెళ్ళారు తప్పించి ఒక పరినిషి లోకంలో మహాత్ములుగా ప్రసిద్ధి చెందిన వాళ్ళు ఎవరు వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు అందరూ కొంతమంది వెళ్ళ ఉండొచ్చు ప్రతి వాళ్ళు వెళ్ళలేదు ఎందుకంటే ఆయన శాస్త్రీయ సంప్రదాయంలో వచ్చిన వాడు కాదని వీళ్ళ యొక్క అభిప్రాయం ఆ మీమాంసకుల యొక్క ఆ మౌఢ్యము అంత లోతుగా పాకి ఉంటుంది మనుషుల్లో సమాజంలో కాబట్టి దే ఫంక్షన్ లైక్ దాట్ ఇట్ ఈస్ ఎ వెరీ రియల్ థింగ్ ఇట్ ఈస్ కాబట్టి శంకరులు పాపం ఆయన ఎంతో ఓపిగ్గా వాళ్ళని ఫైట్ చేసి చేసి చేసి అలిసిపోయారు He is a great revolutionary of this time shankar vaachanam lo unnatondi ee spirit ni vaikisukovali that is what i was trying to say that is the spirit you can see that edo nenu edi spirit akanna nadutunna annu meeru anukodu aa vaachanam rushte meeku telusu so ayi antaru tasmata janmaantara kruta samskarabhya viraktanam ashrama ashramaantara prapti reva ishyate angeekarinpa poduchunnadi itaraashanamu mana swekarinchuta anedi ఇష్యతే అంగీకరించబడుచున్నది అదే ఇన్వర్టర్ వర్క్ చేసింది మళ్ళీ మామూలు కరెంట్ వచ్చింది ఓ మళ్ళీ ఇన్వర్టర్ ఓకే తర్వాత కర్మఫల బాహుల్ ఇంకొక హేతు చూపిస్తున్నారు కర్మఫలములు అనేకం ఉన్నాయి కర్మలు అనేకం ఉన్నాయి కర్మానేకత్వాత కర్మఫలములు కూడా అనేకం ఉన్నాయి కర్మఫలం అంటే ఇంకా స్వర్గము అంతేనా కర్మఫలము అంటే అంతఃకరణ శుద్ధి మోక్షానికి దారి అలా కూడా ఉండొచ్చు వీరు పూర్వజన్మలో కర్మఫలాన్ని చేసుకునే అంతఃకరణ శుద్ధి పొందొచ్చు ఒకడు ధనవ ధనవంతుడై పుట్టాడు ధనవంతుడు ఇంట్లో పుట్టాడు వాడు పుడితోనే ఒక మిలియన్ రూపాయలకి అధికారి ఉత్తరాధికారిగా పుట్టాడు సో కొంతమంది పుడుతోనే అప్పుకు ఉత్తరాధికారిగా పుడతారు ఏదో పూర్వజన్మ సంస్కారే వాడని చెప్పాల్సి ఉంటుంది సో అది కర్మఫలం అని చెప్పేవా లేదా చెప్పాము అలాగే ఒకడు విరక్తుడిగా పుట్టాడు అమ్మ అది కర్మఫలం కాదా ఏమి కర్మఫల బాహుల్యా కర్మఫలము అధికంగా అనేక రకాలుగా ఉంటుంది అది వివరిస్తా పుత్రస్వర్గబ్రహ్మవర్చసీలక్షణ కర్మఫల అసంఖ్యేయవాత్ తరుషాణం కామబాహుల్యా తదర్థం శ్రుతేరత్న కర్మ సూపే అది శృతి కర్మకాండలో ఎక్కువ ప్రయత్నాన్ని ఎంఫోసిస్ని వేసింది చూపించింది కాబట్టి కర్మే సన్యాసంలో ఏ ప్రయత్నం లేదో ఒకటే వాక్యం ఉంది కాబట్టి అది అని వాడు ఆర్గ్యుమెంట్ చెప్పాడు దాన్ని ఖండిస్తున్నా నో నాట్ దట్ వే యు హిస్అండర్స్టుడ్ కర్మ కర్మఫలములు అధికంగా ఉన్నాయి ఎలాగంటే పుత్రుడు కావాలి ఒకడికి వాడికి కర్మ ఒక కర్మని చెప్పాలి ఇంకో వాడికి స్వర్గం కావాలి పుత్రకామహ ఉంటాడు ఒకడు పుత్రులు ఉన్నారు కానీ వాళ్ళు నా చెప్పిన మాట వింటర్లేదు దానికి అంటే ఇంకో కర్మ ఉంది పుత్రులు ఉన్నారు వాడు చెప్పిన మాట వింటలేదు అది ఎమ్మె నిర్వపేత దానకామామే ప్రజాశ్యురితి ఇంతకుముందు ఎప్పుడో చెప్పాను నేను మా కొడుకులు ఉన్నారండి లోభులు అయిపోయారు వాళ్ళు వాళ్ళు పావులా ఖర్చు ఆ డబ్బును పోగేసుకుంటూ అలా దాన్ని లెక్క పెట్టుకుంటూ అలా తయారయ్యారు ఏం చేయాలి అంటే ఒక ఇష్టి చేస్తే వాళ్ళ మనస్సులో పరివర్తన వస్తుంది దానకామామే ప్రజాస్యు నా సంతానం దానబుద్ధి గలవాళ్ళు అవ్వాలి అనే కోరుకుంటే అర్యమ అనే దేవతకి చెరుని నిర్వపేత ఆ చెరువు అంటే వండిన అన్నంతో హోమాది చేయాల్సి సో ఎవడైతే ఆ విధంగా అర్యమకి చెరువుని ఇస్తాడో దానకామ అశ ప్రజాభవంతి అని మళ్ళీ ఫలం వాళ్ళ యొక్క సంతానం దాన కాముడు అవుతారు లేదు ఎన్నెన్నో కోరికలు ఒకరికి పుత్రుడు ఒకరికి స్వర్గం ఒకరికి బ్రహ్మవర్చస్సు కావాలి బ్రహ్మవర్చస్స కామస్య జుహోతి అని ఇలా బ్రహ్మవర్చస్సు అంటే వాడు ముఖంలో ఒక కళ ఇప్పుడు ముఖం ఎదరో చూసిన వెంటనే దండం పెట్టిట్లా ఉండాలి ముఖం అంటే ఏం చేయాలి ఆ ముఖంలో ఒక పవిత్రతా ప్రేమ ఉందనుకోండి అది అది ఒక లక్షణం ఒకవేళ అది పవిత్రతా ప్రేమ అది కష్టం అండి బాబు అంత తేలికే మన హృదయంలో స్వచ్ఛత లేకుండగా ముఖంలో ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది పవిత్రత ఎక్కడి నుంచి వస్తుంది చాలా కష్టం ఆ కంట్రైవ్ చేయటం అంత తేలిక కాదు ఎనీవే సో ఇప్పుడు ఇంకేం చేయాలి ముఖంలో ఒక కళను తీసుకురావాలి అంచేది ఏం చేయాలి కొంచెం ఏదైనా హెయిర్ స్టైలు అది పెడితే అది ఒక కళ హెయిర్ స్టైల్లో ఇప్పుడు మామూలుగా ఇలాంటి హెయిర్ స్టైల్ ఉందనుకోండి ఈ స్కళ్ళ మీద ఉండే అప్స్ అండ్ డౌన్స్ అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ విజిబుల్ దాంట్లో అట్రాక్షన్ ఏ ఉంది ఈ అప్స్ అండ్ డౌన్స్ బుండనం చేసుకుంటే వికృతంగా కలబడతారు దాంట్లో షోపే ఉండదు కాబట్టి బుండనం కాకుండా కొంత దాన్ని అలా అదోరకంగా పెంచటం మరీ పూర్తిగా జటలు కట్టి ఇట్లా పెంచారనుకోండి రోజు స్నానం చేస్తూ ఉండటం నూనె రాయకుండా అలా వదిలేస్తే జటలు కట్టేసి మళ్ళీ షోప్ ఉండదు కాబట్టి దానికి కొంత సంస్కారం మళ్ళీ ఇంకా ఇది దీనిని పూర్తిగా పెంచేనివ్వకూడదు అలాగని పూర్తిగా షేన్ చేయనివ్వకూడదు దాన్ని ఏదో ఒక లెవెల్లో అట్టి పెట్టడం తర్వాత ఇలాగేవో చేస్తూ ఉంటాం ఆ ముంగూరులో మొహం మీద పడిపోతూ ఉంటే అప్పుడప్పుడు ఇలా వెనక్కు అనుకోవడం శుభ్రంగా వెనక్ అనుకుంటే మళ్ళీ ముందు పడవే అలా కూడా కాదు వడీ ఉల్లి పడుతున్నారు వడీ వెనక్క ఈ ఎంత హడావిడి చేయాలో అంత హడావిడి చేస్తూ ఉంటారు దీంట్లో భాగమే బ్రహ్మవర్చస్సు ముఖంలో నాకు బ్రహ్మవర్చస్సు కావాలి ఇవన్నీ చేసినా వాడికి చాలేలేదు అది ఇదే కావాలి మహారాజు నా ముఖం చూసిన వెంటనే వచ్చేసి నన్ను ఏమో ఆస్థాన విద్వాంసు చేసేయాలి అది కావాలి వాడికి అంటే వాడికి ఒక కర్మ ఉంది బ్రహ్మవర్చస్ ఆది ఆది శబ్దం చేత ఇంకా ఎన్నైనా మీరు ఇంకో ఎన్ని వందలు ఉన్నాయి ఇన్ని కర్మ ఫలాలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయంటే అసంఖ్యవాత వాటి సంఖ్య చెప్పడానికి వీళ్ళేన ఉన్నాయి తత్ప్రతిచ పురుషాణం కామబాహుల్యాత్ ఇంకీ మానవులకి ఇన్ని కర్మఫలాలు ఎన్ని ఉన్నాయో అన్నింటి మీద వీళ్ళకేమో ప్రీతి వీళ్ళ కామలలు ఈ కోరికలు చాలా అధికంగా ఉన్నాయి కాబట్టి ఈ కోరికలన్నింటినీ తీర్చేటువంటి కర్మల్ని చెప్పాలి లేకపోతే వీడు అధర్మ మార్గంలో పడిపోతాడు వీళ్ళు ధర్మ మార్గంలో నిలబెట్టాలి అందుకోసం శృతి ఏం చేస్తుందంటే వాటిని అన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి చెప్పుకుంటూ పోతుంది నాకు ఆ పనసులన్నీ నేను మర్చిపోయాను అలా లిస్టు లిస్టుల కింద ఆ కోరికలు ఆ కర్మలో అగ్న కామాయపు మష్టాక పాలం నిల్వపేత సువర్గ కామహ కామహ కర్మ ఇంకో కామహ ఇంకో కర్మ ఇంకో కామహ ఇంకో కర్మ యాడ్లెస్ లిస్ట్ ఎంత లిస్ట్ అంటే ఎప్పుడైనా పుస్తకం ఈ రోజు మీకు వినిపిద్దమంటే వినిపిస్తాం లిస్ట్ సో ఎందుకు ఇంత లిస్ట్ ఉందంటే ఎండ్లెస్ డిజైర్స్ ఉన్నాయి మనుషులకు ఆ డిజైర్స్ని ఫుల్ఫిల్ చేయడానికి ఎండ్లెస్ కర్మల్ని చెప్పింది శృతి ఆ కారణంగా అది సైజు పెరిగింది కానీ శృతి మిమ్మల్ని కర్మల్ని జయించేయడం కోసం సైజు పెరిగిందని అనుకోద్దు దట్ ఈస్ నాట్ ది వే సైకాలజీ బిహైండ్ ఈజ్ లైక్ దాట్ అని చేత శృతి హే శృతి అే అధికోత్న కర్మసు ఉపపద్యతే కర్మ విషయంలో చాలా ఎక్కువ ఎంఫసిస్ ఈ కారణంగా ఇచ్చింది అంతేకాదు మరొకటేం కాదు ఇప్పుడు ఇటకల లారీ ఉందనుకోండి ఆ ఇటకలన్నీ లారీలో లోపలే ఉంటాయి లారీ పైకి అసలు ఏమీ లేదా అన్నట్టుగా కానీ బరువుగా వెళుతూ ఉంటుంది లారీ ఊక లారీ ఎప్పుడైనా చూసారా ఊక ఊక లారీ అది అన్ని వైపుల నుంచి ఇలాగ నేల తాకేస్తూ ఎంత పెద్దదిగానో ఉంటుంది కానీ తేలిగ్గా వెళుతుంది ఇంతకుసరి తేడా వస్తే కుప్పగా ఉంటుంది ఎందుకంటే గ్రావిటేషన్ సెంటర్ గ్రావిటీ మారడం వల్ల బరువు వల్ల కాదు కాబట్టి ఒకలాని బరువు ఎక్కువ అంటే కాదు బరువు ఎక్కువ కాదు ఇంత ఉంది కదా అని బరువు ఎక్కువ అయిపోతుంది తేలికే అది తక్కువ ఉంది కదా అని బరువు తక్కువ కాదు ఎక్కువే నాకు బాగా గుర్తు చిన్నతనంలో సార్ లేదు రోడ్డు మీద నడిచి వెళ్తున్నా యాజ్ ఎ యంగ్ స్మాల్ బాయ్ మా ఊళ్ళో ఒక కిరాణా షాపు యజమాని ఒక ఆయన ఉండేవాడు ఆయన పత్రుగా ఇలా అనిపించాడు అంటే నేను చిన్నప్పుడే మా ఏదో గురుకులాలలో చదువుకుని వెళ్ళాము వాళ్ళ పాపం ప్రేమ గురుకులలో చదువుకునే విద్యార్థులు ఉంటే ప్రేమ పంతుదారులను పిలిచేవారు పంతుదారు ఇలా రెండేసారి వెళ్ళాను ఈ ఆస్కుడి క్వశ్చన్ పజిల్ అనమాట ఆ రోజుల్లో వీషా అనేవాడు ఇప్పుడు కేజీ ఒక కేజీజీ ఇది ఒక కేజీ పత్తి ఏది వరువు ఎక్కువ అని అడిగేట పను ఇలాగే అడిగేట పను ఒక కేజీ ఇరువు ఒక కేజీ వత్తి ఏది వేరే ఎక్కువ అడిగితే ఆలోచించి ఇరువు ఎక్కువ చెప్పారు అంటే అక్కడ అతను ఏమిటి వేదం చదువుకుంటారో అది చదువుకుంటున్నారా బాగా చదువుకోండి మీరు చాలా బుద్ధిమంతే చెప్పాడు అప్పుడు వెనక్కి తర్వాత మా గురువు గారు ఆ కుట్ట ఆయన తెలుసు ఏంట్రా కుట్ట తన అడుగుతున్నాడు ఏమిటంటే ఇలా అడిగారండి అంటే నువ్వు ఏం చెప్పావు ఇలా చెప్పారు అప్పుడు ఆయన చెప్పారు ఓరు ఎరిమోహం ఒక కేజీ అని అంటున్నాడు కదా అంటే దీని బరువు ఒక కేజీయే దాని బరువు ఒక కేజీయే అది తుల్యం అది ఒకటి ఎక్కువ ఎందుకు అవుతుంది ఇది వాల్యూని బట్టి మనం చెప్పకూడదు అని అప్పుడు ఆయన చెప్పారు అని నేను మొట్టమొదటి నేర్చుకున్న మ్యాథమెటిక్స్ చదివా అది కూడా మా గురువుగారు పండుగ శుభ్రయా దగ్గర నేర్చుకున్నాను ఆ తర్వాత ఇంకెవో మ్యాథమెటిక్స్ చదివామనుకున్నాను సో ఎత్రధిక్యం అధికంగా ఉంది కాబట్టి ఎక్కువ పొందాలు ఉన్నాయి కాబట్టి ఇరవై పన్నాలు దీని మీద ఉన్నాయి కాబట్టి అదేదో గొప్పది ఆ తర్వాత రెండు పన్నాల్లో ఉంది కాబట్టి అది తక్కువది అలా కాదు అది అంత పెద్దదిగా ఉండడానికి హేతు ఇది కర్మ ఫలములు అనేకము కామనలు అనేకము వాటి అన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి వర్కౌట్ చేసుకుంటూ వచ్చేప్పటికీ ఆ సంఖ్య పెరిగిపోయింది పేజీలు పెరిగిపోయాయి అంతేగాని తాత్పర్యము వాటి ఉందని చెప్పడానికి అది హేతువు కాదు తర్వాత ఆశీషాం బాహుళ్యదర్శనాత్ ఇదం ఇదం ఇది ఆశీస్ అంటే కోరిక ఆశీ అంటే కోరిక అశీ అంటే ఆశీర్వచనము బ్లెస్సింగ్ అనే వేరే అర్థం అశీ అంటే కోరిక సో ఈ కోరికలు చాలా విపరీతంగా చాలా వివిధ రకాలుగా ఉన్నాయి ప్రతి వారిని ఎవరిని టచ్ చేసినా ఐ వాంట్ దిస్ ఐ వాంట్ దట్ ఈ వాంటింగ్ పర్సనాలిటీ అనేది అది ఎప్పటికీ అంతానికి రాదు అది హీఈ అన్ ది డెత్ బెడ్ బట్ హీ వాట్స్ ఫైట్ ఎ ఫ్యూ థింగ్స్ ఫైట్ అ ఫ్యూ డెత్ బెడ్లో ఉన్నవాడికి వాడు నేను ఇంక వెళ్ళిపోతాను కదా వాడి పరిస్థితి ఏమవుతుంది వీడి పరిస్థితి ఏమవుతుంది ఆ భూమి అమ్మకం ఉంటుందో అవుదో వాడికి ఎవరికో అప్పిచ్చాడు ఆ అప్పు వీళ్ళు వసూలు చేయగలుగుతారో చేయలేదో నేను మంచం మీద ఉన్నాను నేను కనుక యాక్టివ్గా ఉంటే ఈ వాటికి వసూలు చేసేసి ఇవ్వండి నేను మంచం ఆ డీసీఎల్ డబ్బు ఇవ్వలేదో అది వాడు ఎప్పుడు ఇస్తాడో ఎవడు పరిశుభ్ర చేస్తాడో ఎవడు పరిశుభ్ర చేయడం ఈ విధంగా ఎన్ని సమస్యలు అన్ని అల్లాగా మనస్సును కష్టపెడుతూ ఉంటాయి డెత్ బెడ్ మీద ఉన్నవాడి పరిస్థితి అదైతే లోకంలో యాక్టివ్గా ఉండి అన్ని చూస్తున్న వాడికి మనస్సులో ఎన్ని కొనుకలు ఉంటాయండి సో మెనీ ఇదమ్మ ఇదం మేస్యాలి మే మే మే ఎన్ని మేలు అంటే అశ్మాచమే మృత్తికాచమే అశ్మాంటే రాళ్ళు మృత్తికా అంటే మట్టి గిరయశ్చమే పర్వతాశ్చమే సికతాశ్చమే సికత ఇసక ఇసక చాలా ముఖ్యం ఇసక స్పతయశ్చమే హిరణ్యంచమే యశ్చమే హిరణ్యం అంటే బంగారం నాకు కావాలి అయహ ఇనుము కూడా కావాలి నిరంజంచమే యశ్చేసంచే లెడ్ త్రపుశ్చ్యమే త్రపుహు అంటే ఇంకో మెటలు శ్యామంచమే లోహంచే యుగ్నిచ్చధ్యమే కృష్ణపక్ష్యంచమే కృష్ణపక్ష్యంచమే కృష్ణపక్ష్యంచమేంటే దున్ని పండే పంటలు అకృష్టపక్ష్యంచమంటే దున్నకుండా పండే పంటలం అంటే సీతాఫల ఇక నీ దున్నర అడవిలో నుంచి మమ్మల్ని తీసుకురావడమే అలాంటివి ఏమో అకృష్టపత్యాలు దృష్టాంతంగా ఒకటి చెప్పాను దున్నితే పండివి అంటే మిగతా వందేనాం ఈ విధంగా ఎన్ని కోరికలు అంటే ఎండ్లెస్ గర్భాశ్చమే వత్సాశ్చమే త్రిజ విశ్యమే త్రిజవీచమే మా ఇంట్లో ఉండాలి జున్నోది చేసుకుంటూ దూడలు ఉండాలి దూడ ఉంటే వావు పాలిస్తుంది కనుక మూడు సంవత్సరాల దూడ ఉండాలి ఐదు సంవత్సరాల దూడ ఉండాలి ఇలాగేవో కోరికలు ఈ కోరికలకి అంతే మీద ఆ కోరికలు అలా ఉన్నాయి వాటికి సంబంధించిన కర్మలు కూడా అలాగే ఉన్నాయి ఇదం మే స ఇదం ఈ కోరికలను అన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టాలి ఒక కోరిక తర్వాత ఒక కోరిక ఈవేళ ఒక కోరిక మానేశాను రేపు ఇంకో కోరిక మానేస్తాను అలా అవద్దు డోంట్ వర్క్ లైక్ దాట్ మీరు ఒక కోరికకి అవాయిడ్ చేసే లోపల ఇంకో పది కోరికలు పుడతాయి అసలు డిజైరింగ్ యాటిట్యూడ్ ఫుల్ స్టాక్ పెట్టేయాలి నో డిజైరింగ్ ఉన్నదేదో ఉంది నడిచేది ఏదో నడుస్తుంది అంతా ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేత నడుస్తుంది మనం నడిపించామని అనుకున్నప్పుడు కూడా అది ఈశ్వరుని అనుగ్రహం చేతనే నడిచింది దాని దారి అది నో మోర్ డిజైర్స్ ఓ ఈశ్వర నువ్వేం చేద్దా బి డామ్ దై బి డామ్ వాట్ అబౌట్ యువర్స్ డిజైర్ ఐ డోంట్ హెవ్ అప్పుడు ఈశ్వరుడు పూర్ణానుగ్రహాన్ని చూపిస్తాడు అని ఈ విధంగా ఆ కర్మవాదుల యొక్క వాళ్ళకి మనస్సులో ఉన్న బూజు పట్టిన భావాలని కొన్నింటినీ తీసుకుని ఆయన ఖండిస్తున్నారు ఇప్పుడు కంటిన్యూ ఓం పౌర్ణమ పౌర్ణమి